అండ్ మీరు చెప్పండి అనవసరమైన వాటిని విడిచిపెట్టడం కష్టమా అవసరమైన వాటిని చేయడం కష్టమా మీరు చెప్పండి దీనికి ప్రశ్నించిన అనవసరమైన వాటిని విడిచిపెట్టడం చాలా కష్టం దాన్నే మరి సంసారము మాయ అంతేతనే మాయ అన్నారు ఏమిటి మాయ అంటే ఓ పెద్ద బండరాయి మోస్తూ ఉంటాడు ఆ బండరాయి యొక్క బరువు నలిగిపోతూ ఉంటాడు కంప్లైంట్ చేస్తుంటా అయ్య బాబు నేను మొదలైపోతున్నానండి బాబు నన్ను ఎవరైనా రక్షించండి ఈ బండదాయి నుంచి రక్షించండి అని కంప్లైంట్ చేస్తుంటాడు అరే నువ్వు దాన్ని విధులు పెట్టేరా అంటే విధులు పెట్టడం దాన్ని మాయా అంటే పేరే మాయా మ్యాజిక్ కాబట్టి అనవసరమైన క్రియలను చేపట్టకుండగా విధులు పెట్టడం చాలా కఠినమైన విషయం ఉదాహరణకి అనవసర పైన ఆలోచనలు లేకుండా మనస్సును నిలబెట్టడం తేలిక కష్టం చాలా కష్టం అండి బాబు అన్ని రకాల ఆలోచనలు చేస్తుంది మనస్సు ఒకప్పుడు మొత్తం ప్రైవేట్ టైం టేబుల్లాగా ఉంటుంది మనస్సు యొక్క ఆలోచన ఎందుకు అవన్నీ ఆలోచిస్తుంది ఎవేవో ఆలోచనలు వస్తూ ఉంటాయి చిత్ర చిత్రంలో అయిన ఆలోచనలు అన్ని చూస్తుంది ఈ ఆలోచనలో ఉపకారం ఉపకారానికి ఉపకరించే ఆలోచన ఒక్కటి కూడా ఉండదు పనుకొచ్చే ఆలోచన ఒక్కటి కూడా ఉండదు అన్ని అసందర్భపు ఆలోచనలన్నీ మనస్సు చేస్తాయి కాబట్టి మనస్సు లెవెల్లో కానీ చేతులు కాళ్ళ లెవెల్లో కానీ వాక్కు లెవెల్లో కానీ అనవసరమైన మాటలు నేను మాట్లాడను అని అనుకుని మానే నేను చూస్తాను అది తేనుకో కష్టమా మాట్లాడటం కష్టమా మాట్లాడటం మానేయడం కష్టమా అంటే మానేయడమే కష్టం ఎందుకంటే లోపల ప్రెషర్ కుక్కర్లో ఉన్నట్టుగా ఉంటుంది ప్రెషర్ ఆ ప్రెషర్తో వీడు మాట్లాడుకునే ఉంటాడు మాట్లాడగా బాబు మాట్లాడడం మానే జస్ట్ స్కెన్ డీ డోంట్ థాక్ అంటే ఎంత కష్టం చూడండి అది కాబట్టి ఇక్కడ యోగ సాధన సిద్ధించాలి అనేక నియమాలు చెప్తారు నియమాలు మీరు చేయాల్సిందే బాబు ఎన్నో లిష్టంతో చెప్తారు ఇప్పుడు ఎవరు చేయాలేమో అని మీరు కంగారు పడద్దు మీరు అలాంటి బెంగాయం పెట్టుకోద్దు మీరు చేయాల్సిన వాటికంటే మానేయాల్సినవే ఎక్కువ ఉంటాయి వాటికి నియమములోని పేరు సో భాకారులు అంటారు చూడండి అవతారిక యోగిన ఆహారాది నియమ ఉచ్యతే నేతి యోగ సాధన చేసుకునే సాధకులకి మన వంటి వాళ్ళకి ఆహారము మొదలైన నియమాలు కొన్ని చెప్తున్నారు ఆహార నియమాలు విహార నియమాలు చాలా అవసరం యోగానికి ఆహారం ముఖ్యం మీరు ఆసనాలు చేయాలన్నా ప్రాణాయామము చేసి ధ్యానం చేయాలంటే కూడా అవును ఆహార నియమం చాలా ముఖ్యం చూడండి మీరు ఆహార నియమము మిత జీవనము చాలా ముఖ్యమని మీకు మనవి చేస్తూ వచ్చాను మిత జీవనం కనుక మీరు పాటించకపోతే మీకు ధ్యానం నిలబడదు మనస్సు ధ్యానం అంత తేలికేం కాదు కానీ కష్టం కూడా కాదు మితజీవనం ఉన్నట్లయితే కష్టం కాదు మితజీవనం చాలా ముఖ్యం ఊరికే ఒక భాంతిమయమైన జీవితంలో ఉంటాడు మనిషి అంత భ్రాంతి అంత హులక్కి ఏమి దాంట్లో సారమేమి ఉండదు సంసారంలో సారమేముంటుందండి నిస్సారమైంది కదా కానీ ఏదో సారం ఉందని భ్రమపడుతూ ఉంటాడు ఏదో సారం ఉందని భ్రమ అంతే మనిషి కాబట్టి ఈ నియమాలు అవసరం ఆహార నియమం చాలా ముఖ్యం ఆహారం విషయంలో తైత్రియోపనిషత్తులో కూడా ఆహారానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు ఇప్పుడు ఆహారము అనే విస్తృతమైన అర్థాన్ని చెప్తారు శంకర్ దేనినైతే మీరు లోపలికి తీసుకుంటారో అది ఆహారం ఇప్పుడు మీరు ఈ అతిగా అత్యశ్నతస్థు న యోగ నాత్యశ్నతస్థు యోగోస్తి అతి అశ్చినత యోగ నాస్తి యోగము అంటే చిత్త సమాధానము చిత్త ఏకాగ్రత నాస్తి ఉండదు ఎవరికి అత్యశ్నత అతిగా తీసుకునే వాటికి అతిగా తీసుకోవడం అంటే ఇక్కడ భోజనం చేయడం ప్రత్యక్ష స్పష్టమైన అర్థం తెలుస్తూనే ఉంది కానీ ఆహార శబ్దానికి ఆహ్లీయతే ఆహార మీరు లోపలికి దేన్ని తీసుకుంటే అది ఆహారం సో ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మూడు గంటల సేపు అలా తెరకేసి చూస్తూ అక్కడ చూపిస్తున్న ఘటనలు కూడా మిచ్చే కదండి దాంట్లో సారము సత్యము ఏం లేదు దాని మీదే మనస్సు పెట్టి అక్కడ వస్తున్న దృశ్యాలన్నింటినీ లోపలికి అలా తీసుకుంటూ ఉంటారు కదా మూడు గంటల సేపు చేస్తారు ఆ పని ఎంత మూడు గంటల ఎప్పటికి మీరు ఎంత అలిసిపోతారు యు గట్ టు డ్రైండ్ అవుట్ శరీరం మనస్సు ఇంద్రియాల కళ్ళు కూడా మంటలు వస్తాయి మూడు గంటల సేపు చూ అది అత్యాహ అత్యసినత అవుతుందా లేదా అంతసేపు అతి అతి అతిగా మూడు గంటల సేపు అలా లోపలికి పుచ్చుకుంటే కంటితోటి ను ఆ సమాచారం అంతా అలా లోపలికి స్వీకరిస్తూ ఉంటే ఆ తర్వాత ధ్యానానికి ఉంటుంటే మీరేం ధ్యానం చేస్తుంది ధ్యానం రాదు మీరు సాయంకాలం సినిమాకు వెళ్ళొచ్చి కొనండి పొద్దున్నే మీకు ధ్యానం కుదరదు మధ్యలో నిద్ర పట్టినా ధ్యానం కుదరదు తర్వాత మీరు సినిమాకి వెళ్ళొస్తే ఆ నిద్ర కూడా కలత నిద్ర ఉంటుంది మీకు పక్కా నిద్ర ఉండదు ఎందుకంటే మనస్సు అంత హై లెవెల్కి వెళ్ళిపోయినట్టు అంతల్లా పుచ్చేసుకుని ఉంటారు సినిమా టూ అవర్స్ ఏదేదో పుక్ చేసుకుని ఉంటారు నిద్ర నిద్రేసరికి కాబట్టి ధ్యానం కాబట్టి ఎప్పుడైనా సినిమాలు చూసినా ఏదో గంట నాలు రెండు గంటలు చాలా అత్యద్భుతమైనది మంచి సంస్కారాలు ఇచ్చేది అంతల్లా ఎక్సైట్మెంట్ కాని సాత్వికమైనది ఏదో అలాంటిది మంచిది ఒకటే చూడాలి అంటే నేను ఏదో ఏదో భక్తి సినిమా ఏదో చూడకుంటున్నాను ఏదో అలా రికమెండేషన్స్ ఏదో మీరు అనుకోద్దు నేను ఏమి రికమెండేషన్స్ నేను చేయించలేదు మీరే డిసైడ్ చేసుకోండి అలాగే ఎప్పుడేమైనా టీవీ చూసినా అరగంట అంతే కాని దాని ముందే గంటల తరబడి కూర్చుంటే పిల్లల బుద్ధి చెడిపోతుంది దానికి ఇడియట్ బాక్స్ అని పేరు టీవీకి ఇడియట్ బాక్స్ అని పేరు ఎనిమిది చాలా రీసెర్చ్లు చేసి పబ్లిష్ చేశారు ఎక్కువసేపు టీవీ చూసే పిల్లలకి ఐక్యూ దెబ్బతింటుంది ఎక్కువ ఎక్కువసేపు టీవీ చూసేటువంటి పెద్దలకి ధ్యానము నా తలకాయ అవి ఏమి అదే దాని మీదే ఉంటుంది మనసు అత్యశ్చిన సహా అయిపోతుంది కాబట్టి కంటితోటి అధికంగా స్వీకరించకూడదు చెవితోటి అధికంగా స్వీకరించకూడదు అసమానం అవేవో పెట్టుకుని అలా వింటో గంటల తరపు వింటో పొద్దు నుంచి సాయంకాలం దాకా ఏదేదో వింటో మళ్ళీ ధ్యానం చేస్తానంటే చెవుల్లో జింగులు అవే ధ్యానం ఏమీ సాగదు అధికంగా అలా వినకూడదు కబుర్లు పొద్దు నుంచి సాయంకాలం దాకా పిచ్చాపాటి కబుర్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారనుకోండి అప్పుడు కూడా ధ్యానం కూడా చెవుల ద్వారా అధికంగా లోపలికి తీసుకోకూడదు ముక్కు ద్వారా అధికంగా లోపలికి తీసుకోకూడదు ఉడికే సెంట్ అవి కొనుక్కుని ఈ సెంట్ తర్వాత ఆ సెంటు జునుగు పువ్వాది లేకపోతే పునుగు జువ్వాది అంటో ఏవో పిచ్చాపాడాయ ఏ ఎందుకండి ఇవన్నీ ఇవన్నీ వెంకటేశ్వర స్వామికి కావాలని నీటే చెప్పాడా ఇప్పుడుగా వీడు ఊహనా లేకపోతే దీని వెంకటేశ్వర స్వామి చెప్పాడా లేదా అంతా పిచ్చి ఎల్లో పిచ్చి అలా ఉరికే అధికంగా పిచ్చుకోకూడదు ముక్కుతో కూడా ఏదో మన ప్రమేయం లేకుండా కొంత గంధం వస్తుంది ఏమన్నా అలా రోడ్డమ్మట్టు నడిచి వెళ్తుంటే దుర్గంధం అనేది వస్తుంది మన ప్రమేయం లేకుండా వస్తుంది ఓకే అని దాని గురించి పెద్ద మనస్సు కష్టపెట్టుకోకుండా గబగబా నడిచి వెళ్ళిపోతాయి ఏదో పారిజాతం నైట్ క్లీనో అలాంటి మొక్కలు ఉంటాయి అలా నడిచి సుగంధం వస్తుంది అబ్బా ఈశ్వరుని కృప అని అనుకునే అబ్బాయి సుగంధం వచ్చిందండి అబ్బాయి ఏమి విభూతి ఈశ్వరుడిని అని అనుకుని అలాగే తాముగా ముందుకెళ్ళిపోవాలి అంతే కాని చేతికి మల్లెపూలు గట్టే అలాంటి పిచ్చి మొదలు పెట్టకూడదు అత్యష్ణత ఉండకూడదు అంచేత ఊరికే మాలలు వేసిస్తూ ఉండడం గంధాలు రాసిస్తూ ఉండడం ఇలా మొదలు పెట్టకూడదు చందనం అంటూ ఎందుకు చందనం బూడికి పెట్టుకోమని చెప్పారు కానీ చందనం పెట్టుకోమని చెప్పారు సన్యాసులకి చందనం ఎందుకండి బూడిది పెట్టుకోకుండా సన్యాసలే కాదు సాధకులు కూడా ఆ స్పిరిట్ ఆఫ్ సన్యాస అది బూడిది బూడిది వీడి బూడిది సెంటు వేసిన విభూతి బూడి పెట్టేది వద్దురా అంటే మళ్ళీ అక్కడ కూడా అది ప్రవేశపెట్టాం ఉడికేంట అగరబత్తిని వెలిగిస్తే దేవుడి మీద ఇంట్రెస్ట్ చేద్దామని ప్రయత్నం చేయడం ముక్కుపోతుంది లంగ్స్ పాడవుతాయి అన్నీ పాడవుతాయి కాబట్టి భగవంతునికి భక్తునికి అగరబత్తి అనుసంధానం కాదు ద థాట్లెస్ స్టేట్ ఆఫ్ మైండ్ అదే అనుసంధానం మీరు మనస్సులో ఉండే వికల్పాలు సంకల్పాలన్నీ కూడా ఆర్పేసి నిర్వాణం చేసేసి దీపం ఆర్పేసినట్టుగా వాళ్ళ ఆర్ట్లెస్గా సత్యద్ రూపంగా ఉండిపోతే అదే అనుసంధానం అవుతుంది భగవంతుడికి భక్తుడికి దానికి యోగము అనిపారు అగరబత్తి వెలిగిస్తే యోగం ఎలా ఉంటుందండి వాళ్ళు అగరబత్తి కంపెనీలు వాళ్ళు అలా చెప్తారు అగరు ఎక్కడుంది దాంట్లో అగరుందా సంస్కృతంలో దాన్ని అగురు అంటారు సంస్కృతమో అగరు కాదు అగురు అగురు అంటే అది ఒక చెట్టు హెర్బల్ అది అది పెడతారా వీళ్ళు సాడస్ట్కి ఏదో చీప్ సెన్స్ వేసి ముద్దలు ఏమో చేసి దాన్ని ఇలా నల్లగా చేసి లైలా అని ఎండబెట్టి మనకు అమ్ముతారు అగరబెట్టే ఉంటుంది చీప్ సెన్స్ ఉంటాయి అగురు చాలా ఖరీదుగా ఉంటుంది అదేమి పెట్టడం కాబట్టి అవన్నీ అధికమైనటువంటి గంధాన్ని స్వీకరించకూడదు అలాగే స్పర్శ కూడా పట్టుపంచరు పట్టు చీరలు ఇలాంటివి అనవసరం ఏదో వస్త్రం సింపుల్గా ఉండేది వస్త్రం ఎలా ఉండాలంటే ఖరీదు నాలుగు కాలాల పాటు మన్నిట్లో ఉండాలి మన్నక ఉండాలి పెద్ద ఫ్యాషన్లో ఎక్కర్లేదు ఊరికే పది మంది యొక్క దృష్టిని ఆకర్షించేట్లా అనవసరం మరి పొట్టు తొక్క విషయం అందరూ వీడియో చూపిస్తూ ఉంటాడు వీడియో కట్టుకొచ్చాడు రైతు ఒక్క సో అలాగర్లేదు మందలో గొర్రెలాగా కలిసిపోయేట్లో ఉండాలి ఆ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయకూడదు ఫ్యాషన్గా వెళ్ళారనుకోండి అందరూ వీరి చేసి చూస్తూ ఉంటారు అలా ఉండకూడదు కాబట్టి అతిగా ఏది స్వీకరించకూడదు ఇంద్రియాల ద్వారా శబ్దస్పర్శ రూపరస గంధములను అతిగా స్వీకరించవద్దు ఎంతో కొంత స్వీకరించడం తప్పులేదు అతిగా స్వీకరిస్తే యోగం ఉండదు రోగమే ఉంటుంది నాత్యస్థు యోగోస్తి ఇది నేను విస్తృతమైన వృత్తంలో చెప్పాను ఆహారానికి పర్టికులర్గా దీన్ని అప్లై చేస్తా అప్లై అవుతుంది రసన రసనేయం ఉంది కదా కాబట్టి అన్నం విషయంలో చాలా చక్కటి నియమాల్ని మనం పాటించాల్సి ఉంటుంది అన్నం న పరిచక్షిత అన్నన్న అని ఇదంతా కూడా తైత్రియోపనిషత్తులో వస్తుంది అన్నాన్ని నిందించకూడదు అన్నాన్ని పారలేయకూడదు వృథా చేయకూడదు నిందించకూడదు నిందించడం అంటే చూసడం అంటే ఇప్పుడు ఏంటండి ఈ పచ్చడి లేకపోతే ఈ కూరను ఇలా పాటు చేశారేమిటి అనకూడదు ఎప్పుడు అసలు దేనికి పేర్లు పెట్టకూడదు పేర్లు పెట్టడం అనేది మానేసి కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకోండి మజ్జిగలో ఈ కూరను మజ్జిగలో కలిపేసుకుని తినేయటం సరిపడుతుంది లేకపోతే ఉప్పు తక్కువైంది ఏదో ఒక దాంట్లో దీన్ని జత చేసి తినేయటం లేకపోతే తక్కువ కూర ఎక్కువ అన్నంలో కల్పించుకుంటే ఉప్పు యుద్ధం ఎక్కువైనా కూడా కేడా తేడి ఇలాంటివి ఏవో కొన్ని చిటకాలు ఉపయోగించి దాని గురించి పేరు పెట్టకుండగా ఏ రకమైన మాట దాని గురించి అనకుండగా గాయత్రి ప్రోక్షణం చేసి పరిశైతనం చేసిన తర్వాత ఇంకా పరబ్రహ్మ స్వరూపం దాన్ని మింగేయటమే అంటే ఏవో ఇంకా ములక్కాడ మొక్కలను కరివేపాకు మొక్క ఇలాంటివి మినహాయించి అవి కూడా మేము వేసాను అలాంటి వినాయించి మిగతా అంటే ఆ రకమైన యాటిట్యూడ్ డెవలప్ చేసేయాలి అన్నం నపరిచక్షిత అని సో అజ్ఞాన్నం నమృతికారుడు మనుమృతికారుడు అంటాడు తినే అన్నాన్ని తప్పు మా పేరు పెట్టద్దు ఇప్పుడు కాఫీ ఇచ్చారు అనుకోండి ఫస్ట్ సిట్కే అబ్బే కాఫీ బాగులేదండి అని అనడ్డు ఒకవేళ పొరపాటునంటే ఇంకా తాగదు అంతేగాని ఓవైపు నుంచి పుచ్చేసుకుంటూ ఇంకోవైపు నుంచి కాఫీ ఇలా ఉందా అలా నాకు ఉత్సాహం దాన్ని ఉండాలి తర్వాత ఇక్కడ ఏమంటున్నారంటే మరో ప్రిన్సిపులు అది అతిగా తిన్నద్దన్నారు కదా అని అత్యస్న్నతస్తు యోగ నాస్తి నా చేకాంత మనస్నత సుతరాము టెన్నం మానేసి పేగు మాడిపోయేట్లా చేసుకుంటే కూడా చాలా తప్పు అప్పుడు కూడా యోగను సిద్ధించదు కాబట్టి శ్రీకృష్ణుడు చెప్పే ప్రిన్సిపుల్ ఎలా ఉందో తెలిసినా సమత్వం వైపు నడుస్తుంది మీరు గమనించడం లేదో ఆసనం ఎలా ఉండాలి నాత్యక్షణితం నాటించం మరీ ఎత్తు వద్దు మరీ కింద అవద్దు అంటే సమంగా ఉండాలి నడుము ఎలా ఉండాలి సమంగా ఉండాలి సో చూపులు ఎలా ఉండాలి సమంగా ఉండాలి అంత సమంగా ఉండాలి ఆయన సమంగా సృష్టించాడు మనం కూడా సమంగా బ్రతకడం నేర్చుకోవాలి అలాగే భోజనం దగ్గరకు వచ్చేప్పటికీ అతి వద్దు మరీ తక్కువ తినివద్దు అలా కొంతమంది చేస్తారు కొంతమంది ఉపవాసాలు చేస్తారు ఉపవాసం అకేషనల్గా పర్వాలేదు కనుక రెండు సార్లు ఉపవాసం చేస్తే మంచిదే ఆ ఓపెని బట్టి చేయొచ్చు ఉపవాసంలో భోజనం తక్కువ తింటారు లేకపోతే మొత్తమైన మానేస్తారు లేకపోతే తక్కువ తింటారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఉపవాసాల సంఖ్య పెరిగిపోతుంది సెంటిమెంట్ ఏదో పెడతారు కానీ సెంటిమెంట్ పెట్టి ఉపవాసం చేస్తాను అని అనేసుకుంటారు ఆ సెంటిమెంట్ అలా అనిపిస్తుంది అనేసుకున్న తర్వాత అది మానేయాలంటే భయం ఇస్తుంది చూసారా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని సో హనుమంతుడు దేవాలయానికి వెళ్ళి హే హనుమాన్ నాకు ధైర్యాన్ని బలాన్ని బుద్ధిని భయాన్ని దండం పెట్టి చక్క రావాలి కానీ నీ పేరు చెప్పి మంగళవారం నేను ఉపవాసం ఉంటాను అని ఇలాంటివి పెట్టుకోకూడదు ఒకవేళ పెట్టుకున్నా మళ్ళీ ఆయనతో చెప్పి క్షమితమని చెప్పేసి ఒత్తి తీసి గట్టుకుని మామూలు అయిపోవాలి తప్ప దానికి భయం పెట్టుకోకూడదు సరే మంగళవారం హనుమంతుడు పెట్టేశారు శనివారం వెంకటేశ్వర స్వామిని పెట్టేశారు ఈ లోపల ఏకాదశి వచ్చింది అనుకోండి సోమవారం ఏకాదశి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏం చేస్తారు సోమవారం భోజనం లేదు మంగళవారం భోజనం లేదు రెండు రోజులు భోజనం లేకపోతే ఊరికే టీ ఎక్కువ తాగేశారు అనుకోండి భోజనం లేనప్పుడు పైత్యం చేస్తుంది పైత్యం చేసినప్పుడే హనుమంతుడు పూర్ణం వెనకటేశ్వర స్వామి పూర్ణం ఇవన్నీ పైక్య లక్షణాలు పైత్యం బాగా పెరిగిపోయి దేవుడు వచ్చి పోతాడు దేవుడా దయమా ఏమీ లేదు ఊరికే వీడి భ్రమ అంత పైత్యం తప్ప ఇంకే ఉండదు ఈ పైత్యం ఎందుకు వచ్చింది తిండి సరిగ్గా లేక టీ ఎక్కువ తాగడం చేత వచ్చింది కాబట్టి ఇలాంటి వేషణాలు వెళ్ళిపోవడం ఎప్పుడైనా ఉపవాసం చేసినా కూడా సందర్భంగా ఉపవాసం ఉండాలి కాబట్టి ఎంత తినాలి ఎలా తినాలి అవన్నీ కూడా ఎవరికి వాళ్ళే వర్కౌట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఇదేం మెసేజ్ చేసి చెప్పేది ఏదో ఇడ్లీ ధర పెంచకూడదు అని ఏదో అప్పుడు ఏదో గవర్నమెంట్ రూల్ పెడితే ఈ హోటల్ వాళ్ళు ఇడ్లీ డెబ్బై ఐదు గ్రాములు దోశ ముప్పై ఆరు గ్రాములు ఇలా వదిలిపెట్టారు అది ఫెయిల్ అయిపోయింది ఎక్స్పెర అలా వర్క్అవుట్ కాదు సో కాబట్టి జనరల్గా ఎవరి లెక్కని బట్టి వాడు చూసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ కొద్ది సూచనలు మాత్రం చేస్తా కాబట్టి ఆహారంలో సమర్పము నటి రూల్ అండి ఆహారంలో సమత్వము మరి ఎక్కువ తినద్దు మరి తక్కువ తినద్దు అసలు అసలు సాధన అంతా అలాగే ఉంటుంది సాధనలో కంగారు పనికిరాదు కంగారు సో తడబాటు తొట్టుబాటు అలాంటివి పనికిరావు అంత తాపీగా ఉండాలి కామన్ క్వాయట్ సో ఏదో సాధించకూడదు కామన్ క్వాయట్ వింది రేస్ కుందేలు తాపేలు ఎవరిని నెగ్గారు తాబేలు వింది ఏమండే స్టడీ వింది రేస్ అది స్లోండ్ స్టడీ వింది రేస్ మా చిన్నప్పుడు ఒక కథ ఉండేది నాకు గుర్తుగా గుర్తులేదు కుందేలు తాబేలు కుందేలు తగ్గట్ట పరిగెడుతుంది తాబేలు పరిగెట్టదు ఆగదు కుందేలు తగిన కబరి ఎత్తుకోండి ఆగుతుంది మరి కబరి ఆగుతుంది తాబేలు ఆగదు అలా సాగుతూనే ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో రేస్ పెట్టారు కుందేలు అనుకుని ఈ ఈ తాబేలు ఎంత నాకు లెక్కని అని అనుకుంటుంది అల్టిమేట్గా తాబేలు నెగ్గుతుంది ఎందుకంటే నాన్స్టాప్ నడిపిస్తూ ఉంటుంది దీని మీద ఒక ఒక వాక్యం కూడా ఉంది సంస్కృతంలో శనై కథ కంథనై అంటే మెల్లగా అని అర్థం శని అంటారు చూసారా ఆయన పేరు శనైశ్చరుడు మెల్లగా ప్రయాణం ప్రయాణం చేస్తారు ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయండి ఆ తిరిగి దాంట్లో స్పీడ్ ఉంటుంది చంద్రుడికో స్పీడ్ ఉంటుంది భూమి చుట్టూ తిరిగేప్పుడు భూమికో స్పీడ్ ఉంటుంది చూ చుట్టూ తిరిగేప్పుడు అలాగే ప్రతి ఒక స్పీడ్ ఉంటుంది ఆ స్పీడు అన్నింటిలోకి తక్కువ శని గ్రహానికి శని అని పేరు వచ్చింది శని అనేది అవి ఎక్కడి నుండి వచ్చింది ఆ ఏమో ఏదో వచ్చి శనై అనే పదం నుంచి వచ్చింది శని అని మెల్లగా తాపీగా ఉండాలి కంగారు పడకూడదు శనై కంథాహ శనై పంథా సో భోజనం చేసేప్పుడు కంథా అంటే భోజన పాత్ర భోజనం చేసేప్పుడు మెల్లగా భోజనం చేయాలి కంగారు కంగారుగా ముద్ద మీద ముద్ద పెట్టుకుంటే కంగారు పద కంగారు నేను కూడా కంగారుగా భోజన చేసి అలవాటు తగ్గించుకోవడం మంచిది అనిపిస్తుంది నిజానికి శనై కంథాహ సవకాశంగా భోజనం చేయమని కాదు తెలియోగా భై పంథాహ సపోజ్ పది మైళ్ళు నడవాలనుకోండి నేను నడిచేస్తాను హడాడిగా నడిచేస్తే రెండు మైలు కంటే ఎక్కువ నడవలేదు కాముగా నడుస్తూ ఉంటే పది మైళ్ళు నడిచేయచ్చు కాముగా నడవాలి కాబట్టి దూరం ఎక్కువ ఉన్నప్పుడు శనై పర్వత లంఘనం ఎప్పుడైనా పర్వతం ఎక్కాలనుకోండి సింహాచనం ఎట్లా ఎక్కాలనుకోండి చకచక చకచక ఎక్కేసిస్తే మీరు ఇంకొక గోల పడతారండి కొంతమంది మెట్లు ఎక్కుతుంటే ఏమీ కంగారు పడ్డరు అలా సవకాశంగా ఎక్కుతారు వాళ్ళు ఎక్కడ కూర్చోకుండా చిగురి దాకా వెళ్ళిపోతారు కాబట్టి మెట్లు ఎక్కివాడు కాముగా చేయాలి శనైర్ భుక్తి శనైర్ముక్తి భోజనమైనా ముక్తి అయినా కంఠ అంటే ఏదో అర్థం వేరే ఉంటుంది నాకు గుర్తు రావట్లేదు భోజనం చేసినా ముక్తి మోక్ష సాధన యోగ సాధన చేసిన మెల్లగా శనైర్విద్య శనైస్త అక్కడికి విద్య కూడా మెల్లగా ఒకసారి ఏమైందంటే మేము వేదం వల్లించి వాళ్ళం నేను ఆ పన్నాలు ఒకదాని తర్వాత ఒకటి మహాక్విగ్గా రెండేస రోజులకు పన్నం గుప్పని కంఠస్థం చేయటం మొదలు పెట్టా ఇప్పుడు గురువుగారు చెప్పారు అంత క్విగ్గా కంఠస్థం చేస్తే మళ్ళీ క్విగ్గానే మరిచిపోతావా అంత క్విగ్గా కంఠస్థం చేయద్దు రెండు రోజులకు పన్నం కంటస్థం చేయకూడదు పదిహేను రోజులకు పన్నం కంటస్థం చేయద్దు టార్గెట్ పెట్టింది అది జీవితంలో మరిచిపో అని కరెక్ట్ కాబట్టి భగవద్గీత శ్లోకాల కంఠస్థం చేయడం కంఠస్థం శ్లోకాల కంటస్థమైన అయితే ఉంటూ ఉంటారు ఏదో పిల్లలతో చేస్తే పర్వాలేదు భగవద్గీతను అధ్యయనం చేసి తెలుసుకునే ఆచరణలో పెట్టాలి కానీ శ్లోకాల కంఠస్థం చేస్తే వచ్చినట్టు లేదు ఆ దారిలో చేసినా మంచిదే సరే టభై శ్లోకాల కంఠస్థం చేసేస్తాను డెబ్భై కంఠస్థం చేసేస్తాను అని మీరు చేసేవచ్చు కానీ నాలుగు రోజుల్లో మొత్తం వంట కంఠస్థం చేసేస్తానని పెట్టి ఏదో చేయొచ్చు కానీ మళ్ళీ ఇంకో నాలుగు రోజులు అయ్యేప్పటికీ మర్చిపోతారు అలా కంగారు కంగారుగా ఉండకూడదు స్థాప ఉన్నారు సాధారణంగా అంత అత్యుత్సాహం చూపించే వాళ్ళు చాలా తొందరగా జారిపోతూ ఉంటారు క్లాసులకు వచ్చేవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉత్సాహాన్ని చూపించిన వాళ్ళు చాలా తొందరగా జారిపోతారు మామూలుగా కానుగర మూల కూర్చుని వింటూ ఉంటాడు వాడు అలా ఉంటాడు ఇండి పెట్టకుంటారు కాబట్టి ఆ అత్యుత్సాహం ఏది పనికి రాదు మరి కిందకి కూడా తక్కువ సమయాన్ని కూడా దానికి పెట్టకుండా బ్యాలన్స్డ్గా ఉండాలి భాష్యకారులు ఎవరిటూడము నా అత్యష్ణత ఆత్మసంమితం అన్న పరిమాణం అతీత్యష్ణత అత్యష్ణ యోగోస్తి ఈ నాన్ని తీసుకెళ్లి అస్థిలో పెట్టుకుంటూ ఉండాలి కాదు యోగ నాస్తి వీడికి యోగము ఉండదు ఎవరికి అత్యుష్ణత ఇప్పుడు నాకు తగిన పరిమాణం ఎంత ఇప్పుడు నేను ఉన్నాను నా భోజనం ఎంత ఎంత ఎంత భోజనం చేస్తాను ఓ సోల్డ్ ఎంతో నాకు నా పరిమాణం చూసుకోవాలి మామూలుగా పిల్లలకి ఆభ అనే కదా ఎప్పుడైనా విన్నారా ఆభ ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు గారిలో విడించారనుకోండి పిల్లలకి ఏం చేస్తారు పెద్దవాళ్ళు ఏం చేస్తారు ఓ గారినేస్తారు నాకు ఇంకోటి వేయాలి అవ ఆయన రెండు వేసా నాకు కూడా రెండు వాడు తినవు ఉంది పేచీ పెట్టలే కానీ తీరా పోని వాడు పేచీ పోలేరుడు ఆయన తినడా అని వాడి మొహాన్ని పారస్తారు అనుకోండి వాడు ఇక్కడ ముక్క అక్కడ ముక్క తను ఇలా దమ్ముతూ చూస్తూ ఉంటాడు తెల్లాడు చూసి తెల్లాడు ఇటువంటి చూసి పారిపోతాడు అక్కడ ఇది తెల్లాడు అలా ఉండకూడదు మన మన శక్తింతో అంత మాత్రమే ఆహారాన్ని తినాలి ఊరికే ఎక్కువ తినకూడదు భోజనం భోజనం అయిన తర్వాత ఒక ఆయన భోజనం చేశారు బాగా ఆయాసడుతున్నారు ఇలా నడువు కాల్చి ఒక ఆయన ఉన్నారు తాబ్బూలం వేసుకోవట్లేదు కొంచెం సమర్పకులోనూ ఒక్కపొడి వేసుకుంటే ఇంట్లో ఆయాసం చక్కగా తాబ్బూలం వేసుకునే చోటే ఉంటే ఇంకో గారే తీనుండి ఇవన్నీ అన్నాడా అలా చేయకూడదు కాబట్టి ఆత్మసమ్మితం ఆత్మసమ్మితం అంటే ఎంత అనేది అది కూడా చెప్తారు ఆత్మసమ్మి తన శక్తికి మించి అధిక భోజనం చేస్తే వాడిని అత్యుష్మిత అంటారు అటువంటి అధిక భోజన సాధారణంగా మీరు పెళ్లిళ్లలో బసేల్లో పార్టీల్లో తినేయడానికే అత్యుష్మిత ఇంక ఇప్పుడు సరి సెటిల్ ఇంకేం డౌట్ లేదు కదా అదే సమ్మె మామూలుగా మీరు మీరు ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసి చూడండి కూర మన సౌత్ ఇండియన్ డిషెస్ దృష్టిగా చెప్తున్నాను రైస్ పప్పు కూర పెరుగు ఎన్ని ఐటమ్స్ అయ్యా మూడు ఐటమ్స్ వచ్చాయి చట్నీ ఈజ్ ఏ కామన్ థింగ్ అది కూడా యాడ్ చేయండి ఫోర్ ఐటమ్స్ ఇప్పుడు బోన్ చేయండి మీరు మీరు ఎంత ప్రేమగా తిన్నా హెవీ అయ్యే ఛాన్స్ తక్కువ హెవీ అవతల అలా కాకుండా పప్పు పులుసు చారు ఇంకోర మరో కూర రెండు పచ్చళ్ళు వడలు పెరుగు వడలు ఇవన్నీ మన రొటీన్ డిషెస్ చెప్తున్నాను నేను మన రొటీన్ నేను చెప్తున్నా రెండు స్వీట్లు ఒక స్వీట్ కాదు రెండు స్వీట్లు తర్వాత మిరపకాయ బజ్జీ పులిహార్ పులిహార ఎందుకండి ఆ పేరు వింటే ఎలా అనిపిస్తుంది పులి అంటే పులి కనుకున్నారు పులి అంటే పెద్ద పూలు కాదు టైగర్ ఫుడ్ అంటే స్ట్రాంగ్ ట్రాన్స్లేషన్ పెద్ద పూలు కాదండి పులి అంటే పూల పెద్ద పూలి పెద్ద పూలి అంటే పెద్ద పూలు అయిపోతుంది వీడు కడుపు మంటతోటి ఇబ్బంది పడుతుంది కాబట్టి అర్థం అర్థం లేని డిషెస్ ఇరవై డిషెస్ చేసి కూర్చోటం టెన్ డిషెస్ ట్వెల్వ్ డిషెస్ ఒక్కొక్క డిష్ ఒక్కొక్క పిసర్ నోట్లో పెట్టుకునేటప్పుడు హెవీ అయిపోతుంది ఫుడ్ దీనితో నెయ్యి ఫుడ్ అంతా ఆయిలీ ఫుడ్ అంతా రాంగ్ ఫుడ్ అండి ఏలే ఒకసారి ఒక న్యూట్రిషనిస్ట్ ఇచ్చి చెప్తుంటే నేను అటెండ్ అయ్యాను ఆయన మొట్టమొదటి ఇది మరి వినడానికి మీకు బాగుండదు నేను మరి చెప్తున్నాడు ఆయన ఏమన్నా అంటే రక్తనాళాలు అసలే సన్న అమెరికా వాళ్ళ రక్తనాళాలు కొంచెం విశాలంగా ఉంటాయి వాడు ఏం తిన్నా వాడికి నడుస్తుంది మన రక్తనాళాలు సన్నంగా ఏడుస్తాయి కాబట్టి మీరు ఇలాంటి ఫుడ్ తింటే అనేక వ్యాధులకి మీరు కష్టపడతారు ఇక్కడద్దు అని ఆయన మొత్తం ఫుడ్ అంతని మనం తిని ఫుడ్ అంతా కొట్టుపరచ మన ఫుడ్లో ఆయిలీ రోస్టింగ్ ఎక్కువ స్టీమింగ్ తక్కువ మీరు ఆలోచించు చూడండి స్టీమింగ్ పార్ట్ తక్కువ ఆయిలీ రోస్టింగ్ పార్ట్ ఎక్కువ సో నో సర్ప్రైజ్ వీ హ్యావ్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ ఫుడ్ కాబట్టి ఈ పార్టీలు బస్సేలు వచ్చి వెళ్ళకూడదు పెళ్లికి పిలిచినా వెళ్ళకూడదు ఏం చేస్తారు మీరు పెళ్లికి వెళ్ళేం చేస్తారు పట గోవింతుడు ఇప్పుడు పురోహితుడు కంగారుగా వెళ్ళాడంటే అర్థం పర్థం పెళ్లి కొడుకు ఏదో కారో ఏదో చేసుకుపోయాడు అంటే న్యాయం ఉంది మీరు నేను ఎందుకండి అక్కడికి ఆ కన్యాదాతి పిలిచాడంటే ఆయన ఆయనకి పని పట్టలేక ఆయన మన ఊరికే పిలిచిందడువుగా పరిగెత్తుకుని వెళ్ళడం ఓ ఫ్లాస్క్కుంటాడు ఇక్కడ ప్రజెంటేషన్ బాస్ట్ వెళ్ళి చాలా ఎక్కువ ఫుడ్ తినొస్తూ ఉన్నాను తర్వాత మీరు హెవీ ఫుడ్ ఆయిలీ ఫుడ్ స్పైసీ ఫుడ్ తినే మొన్న కొద్ది మీకు వేస్తా ఉంటే చూస్తారు కడుగులో కాబట్టి వాల్యూ సిస్టమ్ని మార్చి చేయాల్సి ఉంటుంది ఫుడ్ విషయంలో మన గృహాలలో నాకు తెలుసు మళ్ళీ అందరి కొమ్మల్లో ముందుగా చేస్తూ ఉంటాయి కాబట్టి ఐ డో ఇట్ చాలా ప్రేమగా చేస్తారు చాలా అలాగే మీరు ప్రేమగా చేస్తూ ఉండండి ఏమీ సందేహం లేదు ఇవి కంటిన్యూ దాట్ కానీ అవసరమైన మార్పులు చేయటానికి ఎప్పుడూ వెనకడకూడదు ఇప్పుడు కూడా మనం ఓపెన్ మైండెడ్గా ఉండాలి బాలాదక్తి సుభాషితం స్త్రీరత్నం దుష్కు దాది అంత్యాదపి పరో ధర్మ అని మూడు మూడు పాదాలు వచ్చాయి ఇంకో పాదాలు అది మనస్ఫురుకుతాడు పిల్లవాడు చెప్పిన మంచి మాటను శ్రీకరణ చిన్న పిల్లవాడు చెప్పిన అంత ఓపెన్ మైండ్గా ఉండాలి సో ఆహారపు అలవాట్లు చాలా కాషస్గా వర్కౌట్ చేసుకోవాలి ఊరికే ఏదో ఏదో మనకు అలవాటైన పద్ధతులు వందేసుకుంటూ ఉన్నా తిన ఉన్న ఉంటే అలా ఉండకూడదు సో కిచెన్ ఫుడ్ హ్యాబిట్స్ని కాషస్గా వర్కౌట్ చేసుకుని ప్రతి పాయింట్ని అవసరమైతే నోట్స్ రాసుకుని ఎవరైనా న్యూట్రిషనిస్ట్ దగ్గర కూర్చొని అన్ని సత్యాలు తెలుసుకుని దాని ప్రకారంగా మెను తయారు చేసుకుని ఆ వెచ్చాలు కొనుక్కునేప్పుడు కూడా కాషస్గా కొనుక్కొని చేయాల్సి ఉంటుంది ఉదాహరణకి మెనువులు ఉన్నాయనుకోండి మినప్పప్పు మీద ఉండే పొట్టంతా తీసి వస్తూ పాడిస్తారు అవ్వంతో తప్పండి పొట్టుపై బయట పారేస్తారు ఆ లోపల ఉన్న తీ అదంతా కార్బోహైడ్రేట్ అసలు అయింది బయట పారేసి ఆ లోపల ఉన్న చాయ్ పప్పు అంటారు అది తీసుకెళ్ళి వడలు చేసి కూర్చుని తింటుంటే ఆయిల్లో వేసి అది అంతా ఆ పుట్టు ఆ పుట్టు నాకు ఆ పుట్టులో కొంచెం స్పైస్ వేసి ఒక బిసర కొంచెం స్టీమ్ చేసి ఇచ్చేస్తే శాలడ్ కింద వెళ్ళిపోతుంది హ్యాపీగా తినచ్చు కాబట్టి అలాగే పెసలు ఆ పుట్టి పారైపోవడం సో ఈ విధంగా ఉద్యోగం ఒక ఒక దృష్టాంతం చెప్పాను కాబట్టి ఆహారం విషయంలో చాలా సైంటిఫిక్గా ఉండాల్సి ఉంటుంది కాదండి ఇదో లాజిక్ చెప్తారు మా తాతగారు సజ్జన్నం తినేవారు ఆరోగ్యంగా ఉండేది ఆయనే ఆరోగ్యంగా ఉండేవారు కాదు మీరు భ్రమపడుతున్నారు ఆయన ఆరోగ్యంగా ఉండేవారు అవుడు వాళ్ళకి స్టామినా ఎక్కువ మనోబలం ఎక్కువ శరీరం అనారోగ్యంగానే ఉండేది పాటు బిల్లి ఉండేదా లేదా ఉండేది అంటే వారి తర్వాత వైద్య అప్పట్లో రోగాల రిజిస్ట్రేషన్ ఉండేది కాదు అంటే రిపోర్ట్స్ ఉండేది కాదు పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు మీకేం తెలుసు వాళ్ళకేమో ఆయుర్దే తక్కువగా ఉండేవి అది కూడా ఒక వరనే అనుకోండి కానీ బతికినంతగానో ఆరోగ్యంగా బతకాలి కదా అప్పుడు మా పూర్వం చాలా బలంగా ఉన్నారు అలాంటి లాజిక్లు పనికిరావు సైంటిఫిక్గా ఆలోచించాలి కానీ మా పూర్వం చాలా బలంగా ఉన్నారు ఒక ఆయన ఏమి ఉన్నారంటే భగవద్గీత చదవండి అంటే మా వంశంలో భగవద్గీత ఎప్పుడు చదవలేదు పుస్తకం కూడా ఇంట్లోకి రాలేదన్నాడు రాకపోవడదు అన్నాడు ఆయన ఎలా మాట ఎంత తెలివి తక్కువ అయ్యా మీ వంశంలో వాళ్ళు ఎవరికి బుర్ర లేకపోయా నువ్వు కూడా అలాగే ఉండక్కర్లేదా అలా ఉండక్కర్లేదు మనం పూర్వీకుల దగ్గర మంచిగా నేర్చుకోవాలి కానీ అన్నీ నేర్చుకోకర్లా మంచి వాటికి నేర్చుకోవాలి వాళ్ళు చాలా మూర్ఖంగా ఉండేవాళ్ళు అదంతా ఆ మూర్ఖతో ఇప్పుడు వారసత్వం కింద తెచ్చుకుని మంచివి నేర్చుకోవాలి చాలా మంచి లక్షణాలు వాళ్ళలో ఉంటాయి అవి నేర్చుకోవాలి అలా చెప్పారు వాళ్ళే చెప్పారు యాన్య స్మార్తం సుచరితాని తాని త్వయోపాస్యాని నో ఇతరాని అని చాలా తైత్రి పనుషిస్తారు నేను చేసిన మంచి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పట్టుకోండి మిగతా అని మహర్షులు చెప్పారు అంటే మనం పూర్వీకులు సో కాళిదాసు కూడా దీని మీద మంచి మంచి మాటలు చెప్పాడు పురాణమిచ్చేవ నసాధు సర్వం మాళవి కాగ్నిమిత్రం అనే సంస్కృత నాటకంలో పురాణమిత్యేవ నసాధు సర్వం పాతది కాబట్టి తప్పనిసరిగా మంచిది అనే ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాతది కాబట్టి ఏది పాతదో అది మంచిది అలాంటి లాజిక్ కరెక్ట్ కాదు ఇప్పుడు పాత చింతగా పచ్చి చాలా రుచిగా ఉంటుంది రుచిగా ఉంటుంది కానీ ఫంగస్ వచ్చింది అప్పుడు ఏం చేస్తారు అప్పుడు అవతలు పారాయాల్సి ఉంటుంది పాత ఒక చాలా బాగుంటుందంటే ఫంగస్ వచ్చిన తర్వాత ఇంక బాగోడేంటండి కాబట్టి అలాగే కొత్తదైనంత మాత్రాన అద్భుతం అని కూడా అనుకోవద్దు గుణాన్ని చూసి స్వీకరించాలి పాత కొత్త పాయింట్ కాదు వస్తువు నచైకాంత మనస్ యోగోస్తి అసలే తిండి మానేస్తే ఈ కింది మా భోజనం మానేసినప్పుడు ఎలా ఉంటుందంటే మొదటి రెండు రోజులు విపరీతమైన ఆకలి వేస్తుంది మీరు రెండు రోజులు ఈ నిజంగా నిరాహార దీక్ష చేసి ఇప్పుడు నిజమైన నిరాహార దీక్షలు లేవు చిత్తశుద్ధి గల నిరాహార దీక్షలు లేవు ప్రతివాడు మొదటి రోజు బ్యానర్ రాసేయటమే ఆమరణ నిరాహార వీక్షలను రాసేస్తాడు ఆమరణ నిరాహార దీక్షను ఎప్పుడు రాయాలంటే ఓ ఇరవై రోజులో ముప్పై రోజులో తిండి తిప్పలేకుండా పడి ఉన్న తర్వాత అప్పుడు ఆమరణ అని బ్యానర్ కట్టచ్చు మొదటి రోజు ఇంకా మొదలట్టుకుండగా ఆమరణ అనవసరం మూడు రోజులు కాకుండా ముగించేస్తారు ఇది ఉదయ ఇదో కథ బ్రహ్మ పాపం నిరాహార దీక్ష చేశారంటే తిండి తిప్పలేకుండా చేసేసారు ఆ విధంగా పొత్తి ప్రాణాలు కూడా పోయి అలాగా కాబట్టి అసలే ఆహారం తినకుండా ఉండేప్పుడు ఏమవుతుందో తెలుస్తుందండి ఫస్ట్ త్రీ డేస్ మీకు విపరీతమైన ఆకలి వేస్తుంది ఇంకా తర్వాత ఆకలి ఆ తర్వాత తిండి మీద దృష్టి ఉండదు తిండి మీద దృష్టి ఉండదు ఏకాదశి ఉపవాసంలో కూడా బ్రేక్ఫాస్ట్ మన బ్రేక్ఫాస్ట్ చేయరు కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేస్తే ఏకాదశి ఏముంటుంది పది ఇంటి దాకా ఏ బ్రేక్ఫాస్ట్ లేదు కాదా అదోలా ఉంటుంది ఇంకా పది పదకొండు పన్నెండు అయింది రోజు ఇంకేంటి అయిపోయింది ఇంకే ఏమీ తేడా ఉండదు అలవాటు మూడు రోజుల తర్వాత నీరసం ఉంటుంది తప్పిస్తే ఆకలన కాబట్టి ఉపవాసం అలవాటు అయిపోతే మానేసి భోజనం అలా చేయద్దు అలాగ విపరీతమైన ఉపవాసాలు మంచిది కాదు తదుక్తం యదుహవా ఆత్మసంహితమన్నం తదవతి తన్న హిమస్తిభూయోహినస్తి త శ్రుతే ఇది శతపథ్రాహంలో ఉన్న వాక్యం శతపథ బ్రాహ్మణము అని శుక్రయర్వేదంలో ఉంటుంది దాంట్లో ఉన్న వాక్యం ఇప్పుడు ఆహారము రెండు పనులు చేస్తుంది హింసిస్తుంది రక్షిస్తుంది హిమస్తి అవతి హింసిస్తుంది రక్షిస్తుంది ఆహారమే మనకు ఉన్నాయి కదండి ఇప్పుడు కడుపులో పోట్లు చేరుకోండి అంటే ఆహారం హింసిస్తోంది హాయిగా తృప్తిగా భోజనం చేసామంటే ఆహారం రక్షిస్తోంది అన్నమాట బలంగా ఉన్నాడు అనుకోండి ఆహారం రక్షిస్తోంది కాబట్టి ఆహారానికి రెండు లక్షణాలు ఉన్నాయి అవతి రక్షించును హినస్టి హింసించును అయితే ఆత్మసమ్మితం అన్నం అన్నం అంటే రైస్ అనుకున్నారు అన్నం అంటే తిని ఆహారము అని అర్థం అజ్యతే ఇది అన్నం తినీది ఏదైనా అన్నమే తన పొట్టకి కావలసినది తన పరిమాణానికి తగ్గది హెవీ కాకుండా ఉండేది తిన్నట్లయితే తత్ నా హెనస్తి హింసించదు అవతి రక్షిస్తుంది ఎద్ భూయహ సరిపడింది ఇంక భోజనం నాకు సరిపడింది అన్న తర్వాత ఇంకో రెండు వడలు మూడు స్వీట్లు తిన్నారనుకోండి భూయహ ఎక్కువైపోయింది కదా ఇప్పుడు హెనస్తి నా అవతి అని నా తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి మార్చండి అది అవ అవతి నా రక్షించదు హింసిస్తుంది కనీయ ఆహారం తక్కువ ఉందనుకోండి హింసించడానికి ఏం లేదు కదా అసలు తినకపోతే ఇంకేం హింసిస్తుంది కానీ నా అవతి రక్షణ ఉండదు అన్నం ఎక్కువైతే హింస అవుతుంది అన్నం తక్కువైతే రక్షణ లేకుండా పోతుంది అన్నం సరి సమానంగా ఉంటే అది హింస ఉండదు రక్షణ ఉంటుంది బాగా చెప్పారు శృతి వాక్యం అయితే దీని మీద ఇంకా చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు తస్మాత్ యోగి ఆత్మసమ్మితాదన్నా అధికం న్యూనం వా నాశ్నీయాబట్టి యోగి యోగ అంటే ఎవరోలో ఉంటారు అనుకున్నారు మనమే మనమే యోగులు కాబట్టి యోగి ఎలా ఉండాలి అంటే సాధకుడు ఉన్నవాడు ఎలా ఉండాలంటే తనకు తగిన విధంగా ఆహారం తీసుకోవాలి మరీ అధికము మరీ తక్కువ అవద్దు అలాగ ఆహారం తినొద్దు ఓకే అయితే ఇంకో రకంగా చెప్తున్నారు ఈ శ్లోకానికి అర్థం ఇంకో అథవా యోగిన యోగ శాస్త్రే పరిపటితా అతిమాత్రం అశ్నత యోగో నాస్తి యోగ శాస్త్రం ఉన్నది పతంజలి యోగ శాస్త్రం ఉన్నది దాని మీద కేకలోనే ఉన్నాయి వైద్య శాస్త్రం కూడా యోగశాస్త్రానికి దగ్గరలోదే ఆరోగ్యానికి సంబంధించిందే ఆ శాస్త్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ తింటే అని అర్థం ఇంతకుముందు అర్థం ఏమని చెప్పాము తనకు తగిన దానికంటే ఎక్కువ అని ఇప్పుడు అర్థం కొద్దిగా మార్చి చెప్తాం ఆ శాస్త్రంలో చెప్పిన దానికంటే ఎక్కువ తింటే ఆ వాడికి యోగం సిద్ధించదు చెప్పిందానికంటే తక్కువ తింటే కూడా యోగం సిద్ధించాలి కాబట్టి మీ అంతటా మీరు నాకు ఇది సరిపడుతుంది నా లెక్క నాకు తెలుసు నేను ఎక్కువ తిన్ను తక్కువ తిన్ను అనే విధంగా మీరు చూసుకోవచ్చు లేదా నేను ఇందాక చెప్పినట్టుగా శాస్త్రం శాస్త్రం అంటే సైన్స్ అండి మీరు ఎవరైనా న్యూట్రిషనిస్ట్ని కన్సల్ట్ చేయండి మీకు ఏదైనా సందేహం ఉంటే న్యూట్రిషన్ విషయంలో మళ్ళీ ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ ఎక్కడ దొరుకుతారని మీరు కనుక అలా అనుకుంటే పోనీ నన్ను కన్సల్ట్ చేయండి అంటే వాళ్ళు న్యూట్రిషన్ చదివేవాళ్ళంటే నేను న్యూట్రిషన్ చదివిన వాళ్ళతో సెక్షన్ చేసి పుస్తకాలు అవి తీసుకుని వాళ్ళ దగ్గర కూర్చొని నోట్స్ వ్రాసుకొని వాళ్ళ పాఠాలు వాళ్ళకి చెప్పిన ప్రతిమాట భద్రంగా చదివి దాని మీద కొంత కృషి చేసి పెట్టారు మన క్రికెట్ మీద ఎలా అయితే కృషి చేస్తూ ఉంటారు ఎవడు ఎప్పుడు సెంచరీ కొట్టాడు సెంచరీకి ఎక్కువ డక్స్ ఎవడు కొట్టాడు ఈ స్టాటిస్టిక్స్ అన్నీ బుర్రలో అలా అవుతూ ఉంటాయి ఎలా వచ్చాయంటే అదే కృషి చేస్తే ఏది కృషి చేస్తే అది వస్తుంది అలాగే ఈ న్యూట్రిషన్ మీద నేను కొంత కృషి చేసి పెట్టాను కాబట్టి మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి మీరు అడగకుండానే చెప్పేసి ఇవి చెప్పేస్తూ ఉంటాను కాబట్టి న్యూట్రిషన్ శాస్త్రంలో చెప్పిన విధంగా మీరు దాన్ని మించి తినద్దు దాన్ని తగ్గించి తినద్దు కానీ దానికి కూడా ఒక శ్రద్ధ ఉండాలి తీరా చెప్పిన తర్వాత అబ్బాయి ఈ ఇలాగే చెప్తాను లే అది ఎక్కడ తిరుగుతుంది అంటే ఉపయోగం ఉంది అని అలా ఉండకూడదు మీరు అడిగితే నేను చెప్తే అది మీరు ఆచరణలో పెట్టేదైతేనే చూసుకోవాలి ఆచరణలో ఇప్పుడు నేను ఒకటి చెప్పేస్తున్నా మీరు తోటకూర అని అమ్మకానికి వస్తాను నేను చూసి చాలా దుఃఖపడినాడు తోటకూరమ్మో తోటకూరనే ఆవిడ వస్తుంది ఎవరు పిలవను కూడా పిలవరు వంకాయలు వంకాయ పరిగతిని పిలుస్తాను రాలా ప్రతివాడు వంకాయలు రాదా తోటకూర పిలవరు న్యాయం ఏమిటి వంకాయలు అంటే అసలు ఎవరిలో తెలవకూడదు వంకాయలు అనవసరం తోటకూరంటే అసలు నా ఎదురుకుండగా తోటకూరమ్మ కనుక వచ్చిందంటే నేను ఆ మొత్తం తోటకూరంతా ఇంట్లో వేసేసి ఆవిడ మొత్తం గుత్త బేరం మీద డబ్బులు ఇచ్చి పనిచేస్తాను ఏం చేస్తారు ఈ తోటకూర తోటకూర కూర తోటకూరు పచ్చడి తోటకూర పులుసు తోటకూర పప్పు ఇంక తోటకూర ఇంకేమద్దు తోటకూర శాలాడ్ ఇంకేం కావాలండి అలాగా ఎందుకంటే అమృతం అమృతం కంటే తక్కువ తోటకూర పచ్చడి మీకు తెలుసా తోటకూర పచ్చడి చేస్తారు నిజంగా మంచిగా ఉంటుంది కా కాబట్టి సో ఈ రకంగా కాబట్టి ఈ అస్తమానం తోటకూర అన్నారంటే మీకు ఆహారం సరిగ్గా చేయడం చేత కాదనమాట అస్తమానం రోజు తోటకూర వాడుకోవచ్చు మంచి చక్కటి ఆ రుచి కూడా డెవలప్ చేసుకోవాలి యూ హెవర్ టు టేస్ట్ ఆల్సో కాబట్టి ఆ విధంగా శాస్త్రంలో చెప్పినట్టుగా మంచి విషయాలు తెలుసుకుని ఆహార నియమాల్ని మనం నేర్చుకోవాలి మార్పుకి వెనుకాడకూడదు ఎప్పటి నుంచో మనం ఇలాగే తింటున్నామండి ఇలాంటి లాజిక్లు సరికాదు ఎప్పుడు మంచి పని ఎప్పుడైనా మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి అర్థం సంస్ తృతీయ ముదకస్ ంచరణార్థంతో చతుర్థం అవశేషి పరిమాణం యోగశాస్త్రంలో చెప్పిన పరిమాణాన్ని ఒకదాన్నే పరిమాణం అంటే కొలత ఎంత తినాలి యోగశాస్త్రంలో చెప్పిన శ్లోకాన్ని చెప్తున్నారు శంకరులు అన్నము సగం పొట్ట వాల్యూము మీకు తెలుస్తుంది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఎందుకంటే పొట్టలు ఎవరో చెప్పిన బట్టి ఒకళ్ళకి ఒక రకంగా ఉంటుంది ఇంకొక ఇంకొకరుకున్నాం సో తన తన స్టమక్ వాల్యూమ్ అధికంగా తింటే అవుతుందంటే ఇది స్ట్రెచ్ అవుతుంది స్టమక్ స్ట్రెచ్ అవుతుంది సమస్యలు వస్తాయి స్ట్రెచ్ అయిందంటే ఇంకా ఆకలి వేస్తూ ఉంటుంది సో తన తన ఉదరము యొక్క వాల్యూమ్ పరిమాణం ఉంటే సగమే ఆహారం తినాలి ఆహారం అంటే అన్నం సగం అంటే అన్నం సగం అని కాదు అన్నం కూర పప్పు పులుసు పచ్చడి స్వీటు హాట్ అన్నీ కలిపి సగం కేవలం రైస్ ఒకటి సగం ఎందుకంటే ఆయన అలా అక్కడ అన్నస్య సంవ్యనస్య వీడు అన్నం ఒకటి తిట్ కదా దానికి ఎవో అరడెండు బాట్లు పెడతాడు అవన్నింటితో పాటుగా సగం తర్వాత అప్పుడప్పుడు లేష్యాలు జోష్యాలు ఇలాంటివి ఉంటాయి అంటే లిక్విడ్స్ ఉంటాయి అంటే ఖోఖో పెట్టుకుంటున్నారనుకోండి అది కూడా అన్నంలోకి వస్తుంది పక్కన కోఖో పెట్టారనుకోండి అది కూడా అన్నంలోకి వస్తుంది దాంట్లో బోల్డ్ షుగర్ ఉంటుంది పాయసం అని పెట్టారు అనుకో అది కూడా అన్నంలోకి వస్తుంది మరి జ్యూస్ పెట్టుకుంటే అది అన్నంలోకి వస్తుంది నీళ్లు తప్ప ఇంకా ఏది నోట్లో వేసినా అన్నంలోకి వస్తుంది అది సగం తర్వాత వన్ ఫోర్ ఇంకో సగం ఉంది ఆ సగాన్ని మళ్ళీ రెండు ముక్కలు చేయండి అంటే వన్ ఫోర్త్ వన్ ఫోర్త్ ఉంటుంది ఒక వన్ ఫోర్త్ వాటర్ బోయినం అంతా అయిన తర్వాత నీళ్లు తాగితే మంచిది బొయ్యం అయిన తర్వాత ఎందుకంటే ఆ జ్యూసెస్ డైల్యూట్ అయిపోకుండా ఉంటుంది బోయినం అయిన తర్వాత మాత్రం శుభ్రంగా చెమ్ము నీళ్లు అదే గ్లాసు నీళ్లు మిగతా సగం చోటట్టే పెట్టాలి నీళ్లు తాగి చోట పెట్టాలి నీళ్లు తాగుతుంటే ఆయాసం చెట్లా అయిపోతుందంటే అప్పటికే హెవీ అయింది అనమాట మోర్ దాన్ ద స్క్వైర్డ్ టెన్నాడనమాట కాబట్టి నీళ్లకు ఒక వన్ ఫోర్త్ సంచారానికి వన్ ఫోర్త్ ఎందుకంటే అరగాలి అంటే తిన్న అన్నం అరగాలి అంటే వాయువుని యొక్క సంచారం ఉండాలి ప్రాణాపానములతో కలిపి వాయువు అన్నం అరుగుతుంది సో ప్రాణ ఏంటది అహం వైశ్వానరో ప్రాణిన దేహమాశ్రిత ప్రాణాపాన ఆ సమాయుక్త పచామ్యం నుంచి ప్రాణాపానములతో కలిసి పచనం జరుగుతుంది జీర్ణం అవుతుంది ప్రాణాపానాలు చూడలేకపోతే ఇంకా కష్టం కదా కాబట్టి సమృద్ధిగా గాలి పీల్చుకునేట్లా భోజనం చేయాలి సమృద్ధిగా గాలి పూల్చుకోవాలంటే పొట్ట నిండిపోతే గాలి పీల్చడం లేదండి ఈ గాలి పీల్చినప్పుడు ఇక్కడ డయాఫరం ఉంటుంది ఈ డయాఫరం కిందకి ఎక్స్పాండ్ అవుతుంది గాలి పీల్చినప్పుడు కింద ఎక్స్పాండ్ అవ్వాలంటే అది ఎక్స్పాన్షన్కి సూపు ఉండాల కర్లేదా డయాఫరం కదలడానికి వీరు లేనట్టుగా మీరు భోజనం చేసి కూర్చుంటే ఒకప్పుడు అలా అవుతుంది ఈ పెళ్ళిళ్ళకి పేరెంటాలకి వీళ్ళు భోజనాలు చేస్తే అలాగే అవుతుంది కాబట్టి అలా ఉండకూడదు డయాఫ్రమ్ మూవ్మెంట్కి తగినంత వన్ ఫోర్త్ గ్యాప్ వదిలిపెట్టి తినాలి సో దట్ మీ ఉ్వాస నిశ్వాసం భోజనానికి ముందు భోజనం అయిన తర్వాత కూడా మోరార్లెస్ సమానంగా ఉంటాయి భోజనానికి ముందు నీరసం భోజనం అయిన తర్వాత ఆయాసం ఉండకూడదు ఈక్వల్ గా వెయిట్ చేయాలి ఇది భోజనం కథ పూర్తయింది ఇక ఆహారం అయిన తర్వాత విహారం ఈ విహారం మాట మల్టీ క్లాస్ ం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమైవశిష్యం శాంతిశాంతిశాంతిహరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం దక్షేగ